కీర్తన నోట పరకండు ఒక్కటి తరువాత వేరొకటైకాచుకుండు చక్క సక్క తెరనాటకము సంగతి సంసారము వొండె నాపదీరితే వొండె సంపదనావచ్చు అండనెన్నడు తీరదు హరిదలచ తండోపతండములై తలమూపులు పనులు చండి పెట్టి పనిగొను సంసారము పాపమొల్లనంటేను పలు పుణ్యమై తగులు ఏ పొద్దు తీరదు హరిటుదలచం ఓపనన్నా ఊరకైన పనిగొను చాపకింది నీరు వలె సంసారము పగలెల్లా నలసితే పైకొను రాతిరినిద్రం అగపడదెప్పుడును హరిదలచం తగిలి శ్రీవేంకటాద్రిదైవమే ఒడచూపగా జగడము సంత మాయ సంసారము